గణపతిగుంహవామహే కవిం కవీనాశ్రవస్త్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృంగోసాధనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే अव्यक्ता व्यक्त सर्वाग रात्री त्रैवाव्यक्त सृष्टि प्रलयो आदि टॉपिक् ముందు శ్లోకంలో మనం ఏం చూసామంటే బ్రహ్మదేవుని యొక్క పొగలు రాత్రి బ్రహ్మదేవుని పొగలు ఈ జగత్తు బ్రహ్మదేవుని రాత్రి ప్రళయం జగత్తు ఉండదు ఈ ఈ కూడా ఇక్కడ చెప్పే సృష్టి ప్రళయం వ్యవస్థ క్రమం కూడా సృష్టి క్రమం ఏ క్రమంలో సృష్టి అయిందో అదే క్రమంలో అనులోమ విలోమ క్రమంలో ప్రళయం అవుతుంది ఇదంతా కూడా మానవుని నిత్య జీవిత అనుభవం బేసిస్గా వర్ణింపబడుతుంది మీ అనుభవమే దీనికి బేసిస్ అంతేగాని ఊరికే ఒక ఆధారం లేని కల్పన కాదు ఇక్కడ చెప్పినది మీ మీ అనుభవంలో మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఒక సూత్రం ఉన్నది యద్బ్రహ్మాండే తత్పిండాండే అనే ఒక సూత్రం ఉన్నది మీరు వినుంటారు ఇవన్నీ పిండాండము అంటారు మానవుని దేహము ఇంద్రియములు మనస్సు ఆత్మ చైతన్యం దాంట్లో ప్రతిఫలిస్తూ ఉండడము ఇది పిండము పిండము అంటే ముద్ద ఇప్పుడు చపాతీ చేయాలనుకోండి పిండం చేస్తారు ముందు పెండం చేసే లైల్లో సాగతిస్తే చపాతీ అవు కుండ చేయాలనుకోండి కుండ ఇది కూడా కుండ కదా ఘటమే కదా ఇది దేహము కుండ చేయాలంటే ముందు ఏం చేస్తాడు పిండన్ చేస్తాడు ఆ పెండని చేసి దాన్ని ఇటు అటు తిప్పి ఘటాన్ని చేస్తాయి ప్రతీది పెండనించే ఆరంభం అవుతుంది స్త్రీ గర్భంలో కూడా ఒక పిండ రూపంగానే దేహం ఆరంభం కాబట్టి మనుష్యుడు అనే ఈ ఎంటిటీ దీనికి పిండాండము అని పేరు ఇక్కడ ఏముంటాయి ఏముంటాయంటే బ్రహ్మాండంలో ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి యద్ బ్రహ్మాండే తత్పిండా ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ లాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీలో ఏముంటాయి కళ్ళజోడు పెట్టుకున్నాడు మనిషి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీలో కళ్ళజోడు ఉంటుంది మనిషికి ముక్కు వంకర్ అనుకోండి కొంచెం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీలో కూడా అలాగే ఉంటుంది కాబట్టి దీన్నే ఇంగ్లీష్లో మైక్రోకాల్జం వర్సెస్ మ్యాక్రోకాల్జం అని వర్ణిస్తా ఇప్పుడు మీకు పొగలు రాత్రి ఉన్నాయి ఉన్నాయి కదా మీకు ఒక పొగలు ఒక రాత్రి ఈ రెండు కలిస్తే ఒక రోజు దినమైనది ఇటువంటి దినములు నెలలు సంవత్సరములు కలిసి వంద సంవత్సరాలు ఆయుర్దాయం మనకుంది కదా వంద సంవత్సరాలు ఒక లిమిట్ అది అందరూ వంద సంవత్సరాలు బతికి తీరాతారని కానీ లేక వంద సంవత్సరాలు అవగానే మనిషి ఇంకా బతకూడదని కాదు కాదు యావరేజ్ వేదిక యావరేజ్ యావరేజ్ లైఫ్ స్పాన్ అని వేద వేద సంస్కృతిలో యావరేజ్ లైఫ్ స్పాన్ వందేళ్ళు అంటే అయితేనే ఆశీర్వచనంలో అక్కడ శతమానం భవతి శతాయు పురుష మీరు వినే ఉంటారు శతాయు వందేళ్ళు మనకు ఉంటుంది బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం ఎంత వందేళ్ళు మీ అనుభవానికి కరెక్ట్గా అక్కడ కోయిన్ అవుతుంది ఏడు వంద సంవత్సరములు సంవత్సరం అంటే ఏమిటి త్రీ డేస్ ఆయనకే అంతే ఎటు కొలతలో ఇక్కడ చిన్నది ఉన్నది అక్కడ పెద్దది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో ముక్కు ఇంత పిసర ముక్కు ఉంటుంది అసలు మనిషి ముక్కు ఎంత ఉంటుంది దానికి పది రెట్లో వంద రెట్లో ఉంటుంది సరికాలాగే మన దినమునకు కొన్ని వేల రెట్లు ఆయన యొక్క దినము ఉంటుంది ఆ లెక్కంతా మనం చూసాము కాబట్టి మన అనుభవమే బ్రహ్మదేవుడికి మనం దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తాం ఇక్కడ ఉన్న అనుభవమే అంచేతనే దీన్ని అర్థం చేసుకోవటంలో క్లేషం ఏమీ ఉండదు చాలా తేలిగ్గా మీ అనుభవంతో సరి చూసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనిషి నిద్రలేస్తాడు నిద్ర లేవడము అంటే దాన్ని సృష్టి అంటారు మీరు నిద్రలేస్తూనే ఒక జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు ఇప్పుడు మీరు నాలుగు గంటలకు నిద్రలేచారనుకోండి మళ్ళీ ఇప్పుడు ఇప్పటి నుంచే ఎందుకు లేని మళ్ళీ పడుకుని నిద్రకుతారు అంటే అర్థం ఏంటి ఈ సృష్టికి ఇంకా కంగారు ఎక్కడికి పోయి సృష్టి ఏం కాదు ఇది సృష్టి అంటే ఏముంటుంది నిద్రలేస్తూనే ఏముంటుంది భార్య పిల్లలు డబ్బు దశకం పెట్టే ఇవేగా ఉండేది దీనికి నాలుగు గంటలకేందుకు ఆరింటికి మొదలు పెట్టచ్చు కంగారే ఉంది అని మళ్ళీ పడుకుని ఎదురిపోతారు మొత్తానికి మీరు లేచి సృష్టించాలి మీరు లేచి సృష్టించాలి మీరు లేచి సృష్టించే వరకు అన్నీ అలా పడి ఉంటాయి ఏది కూడా పిక్చర్లోకి రాదు మీరు లేచాకనే నే ప్రథమ పురుష మధ్యమ పురుష ఎప్పుడు వస్తాయి ఉత్తమ పురుష వచ్చాకనే ప్రథమ పురుష మధ్యమ పురుష వస్తాయి అంటే నేను వచ్చాకనే ఇది అది వస్తాయి నేను రాకుండా ఇది ఉండదు అది ఉండదు కాబట్టి నిద్రలేస్తూనే ఈ ప్రపంచమంతా నా ప్రపంచము సృష్టించుకుంటాను నేను నా ప్రపంచాన్ని నేను సృష్టిస్తాను నా నుండి సృష్టిస్తాను నా భార్య నా భార్య అనేది నుంచి వస్తుంది నేను నా భార్య నేను లేదనుకోండి నా భార్య ఉంటుందా ఉండదు నేను లేకుండగా నా భార్య ఉండదు నేను నా భార్య నేను నా పుత్రుడు నేను నా పుత్రిక నేను నా ఇల్లు నేను నా దేహము నేను నా దేవుడు దేవుడు కూడా నేను వచ్చాకనే నా దేవుడు వస్తాడండి నేను లేకుండగా నా దేవుడు ఉంటాడా ఉండడు నేను నా మతము నేను నా కులము నేను నా వర్గము ఇదే కదా సృష్టి అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను నా ప్రపంచము నేను వచ్చి ఆ నేను నుండి నా ప్రపంచము సృష్టింపబడుతుంది దీన్ని నిత్య సృష్టి అంటారు నిత్య సృష్టి అంటే ప్రతిరోజు మనం ఈ సృష్టి చేస్తూ ఉంటాం ఎవడి సృష్టి వాడిది ఎవడి ప్రపంచం వాడిది ఎవడి సృష్టి వాడిది సో ఇప్పుడు గృహస్థున్నాడు అనుకోండి నేను నా భార్య నేను నా పిల్లలు నేను నా ఉద్యోగం నా డబ్బు అని అలా ఉంటుంది వాడి సృష్టి సన్యాసం ఉన్నాడు అనుకోండి నేను నా పుస్తకాలు నేను నా శిష్యులు నేను నా భిక్షలు నేను నా ప్రయాణాలు వీడి గోల వీడిది ఎవడి గోల వాడిది ఎవడి సృష్టి వాడిది కాబట్టి నిద్రలేస్తూనే మీరు సృష్టి చేస్తారు సృష్టి చేసి సృష్టి నడుస్తూ ఉంటుంది వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటారు సాయంకాలం అవుతుంది రాత్రి అవుతుంది ఎనిమిది తొమ్మిది పది అవుతుంది మీరు అలసిపోతారు ఇంకా అలసిపోయి మీరు పడుకుని నిద్రపోతారు నిద్రపోతే సృష్టి అంత అవుతుంది మీలో విలీనమైపోతుంది దీన్ని నిత్య ప్రళయము అని అంటారు నిత్యం సృష్టి నిత్యం ప్రళయం ఇప్పుడు మనకి నిత్యం అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు రాత్రి ప్రళయం ఉదయం సృష్టి సరిగ్గా ఇదే పరిస్థితి బ్రహ్మదేవుడికి కూడా ఎటచ్చి బ్రహ్మదేవుని యొక్క పొగలు పొగ బ్రహ్మదేవుని యొక్క రాత్రి ఫోర్ బిలియన్ ఇయర్స్ బ్రహ్మదేవుని పొగలు అంతే నిడివి బ్రహ్మదేవుని రాత్రి ఆ తేడా ఉంది తప్ప అదర్వైజ్ ఇదే ప్రక్రి దాన్ని ఇప్పుడు చెప్తున్నారు అహరాగమే రాగమే అంటే పొగలు రాగ అహహ అంటే పొగలు పొగలు వచ్చింది పొగలు వచ్చింది అంటే ఇంక తెల్లవారుతుంది అని అర్థం అప్పుడు మీరేం చేస్తారు అన్నీ సృష్టించుకుంటారు సర్వాహ ప్రభవంతి అన్నీ పుట్టుకొస్తాయి అన్నీ పుట్టుకొస్తాయంటే మీరు సృష్టించుకుంటారు ఇప్పుడు మీరు చెప్పండి నేను నిద్రలేచాను నేను ఈ గృహస్థుడు నిద్రలేచాడు నేను నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి మొత్తం సృష్టి అంతా సృష్టిస్తాడు ఎక్కడి నుంచి సృష్టిస్తాడు తన లో సృష్టిస్తాడు ఇవన్నీ తన లోపల ఉన్నాయి ఎలా ఉన్నాయి తెలుస్తూ ఉన్నాయా తెలుస్తూ ఉంటే నిద్ర ఎందుకు అవుతుంది నిద్రలో ఉన్నాయి నిద్రలో తెలుస్తూ ఉండవు తెలుస్తూ ఉంటే అది నిద్ర కాదు కాబట్టి నిద్రలో ఉన్నాయి ఎలా ఉన్నాయి తెలియకుండా దాగి ఉన్నాయి తెలివి వచ్చినప్పుడు తెలియకుండా దాగి ఉన్న ఈ ప్రపంచమంతా కూడా మళ్ళీ అది ప్రకటమవుతుంది కాబట్టి తెలియకుండా దాగి ఉన్న స్థితిని అవ్యక్తము అని అంటారు అది ప్రకటమైన స్థితిని వ్యక్తము అని అంటారు వ్యక్తము అంటే ప్రకటము పుట ప్రకటమైనది అవ్యక్తము ప్రకటము కానిది ఇప్పుడు గింజ మామిడికి మామిడి చెట్టు ఉండే మామిడి చెట్టులో ఏముంటాయి రేళ్ళు కాండము శాఖలు ఉపశాఖలు పత్రములు పుష్పములు ఫలములు ఇన్ని ఉంటాయి ఇవన్నీ మీకు మామిడి గింజ టెంక్ చూడండి అది చూపించారనుకోండి అవన్నీ దాంట్లో ఉంటాయి ఇవి ఎక్కడ ఉంటాయో చూపించండి అని మీరు ఎక్కడ ఇటు అటు చూస్తే అవి దాంట్లో ఏం కనపడవు ఉంటాయి కనపడవు సపోజ్ మీరు ఆ టెంకర్ని పగలగొట్టి లోపల గుజ్జు ఉంటుంది దాన్ని బయటికి తీసి ఈ గుజ్జులో వ్రేళ్ళు ఎక్కడున్నాయి కాండం ఎక్కడుంది శాఖలు ఎక్కడున్నాయి అని మీరు వెతికితే కనపడవు దాన్ని బీజావస్థ అంటారు బీజ బీజ అవస్థ దాంట్లో అన్నీ ఉంటాయి కానీ కనపడవు కాబట్టి దాన్ని అవ్యక్ అని అంట మీరు నిద్ర లేచారు అంటే మీ ప్రపంచం అంతా ప్రకటమవుతుంది కానీ నిద్ర లేవడానికి ముందు ఈ ప్రపంచమంతా మీలోనే ఉంటుంది కానీ తెలుస్తూ ఉండదు తెలియకుండా దాగి ఉంటుంది స్పష్టంగా ఇది నా భార్య ఈమె నా భార్య వీడు నా కొడుకు వీడు నా పుత్రిక ఇది నా ధనము ఇవన్నీ తెలుస్తూ ఉంటాయా నిద్రపోతూ ఉండవు కానీ ఉంటాయి తెలుస్తూ ఉండవు కానీ ఉంటాయి తెలుస్తూ ఉన్నవి అంటే వ్యక్తమైనవి అంతకుముందు కూడా ఉండబట్టే వ్యక్తమయ్యాయి అంతకుముందు లేవనుకోండి నిద్రలో ఇవేం లేవనుకోండి అప్పుడు నిద్ర లేచినప్పుడు వస్తాయా రావు ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు నిద్రపోయాడు మొన్నడు పొద్దున్న నిద్రలేస్తూనే నా భార్య అని ఉంటుందా ఉండదు ఎందుకు లేదు రాత్రి నిద్రపోయినప్పుడు అవ్యక్తావస్థలో నా భార్య లేదు గనుక నిద్రపో నిద్ర లేచిన తర్వాత వ్యక్తావస్థలో నా భార్య ఉండదు నా భార్య అనేది అవ్యక్తంలో ఉంటే వ్యక్తంలోకి వస్తుంది కాబట్టి అవ్యక్తావస్థలో ఏ ఉంటే అవన్నీ వ్యక్తావస్థలోకి వస్తాయి ఆ అవ్యక్తము వ్యక్తి విషయంలో అంటే పర్సన్ మనిషి విషయంలో ఈ అవ్యక్తానికి అజ్ఞానము అని కూడా వేరే పేరుండే దానికే కారణ శరీరము అని కూడా అంట ఎందుకంటే అది కారణము దాని నుంచి మొత్తం జగత్తంతా పుట్టుకొస్తోంది కాబట్టి కారణ శరీరము అని కూడా అంటారు ఇదే బ్రహ్మదేవుని విషయ ఇది మన అనుభవం ఈ అనుభవాన్ని మీరు బ్రహ్మదేవునికి అప్లై చేసుకోండి మన అనుభవంలో చిన్నగా ఉన్నది బ్రహ్మదేవుని విషయంలో విస్తారంగా ఉంటుంది మైక్రో నుంచి మ్యాక్రోకి మీకు అప్లై అవుతుంది మన అనుభవంలో ఉన్నది అర్థం చేసేసుకుంటే ఓకే ఇంకా విషయం తేలికైపోయింది బ్రహ్మదేవుని విషయంలో కూడా ఇలాగే ఉంటుంది అని మనకి తెలిసిపోతుంది సో అహ రాగమే అంటే పొగలు రాగానే ఎవరి పొగలు బ్రహ్మదేవుని యొక్క పొగలు రాగానే సర్వాహ ప్రభవంతి అన్నీ పుట్టుకొస్తాయి అన్నీ అంటే ఏమిటి వ్యక్తయ అన్ని వ్యక్తులు పుట్టుకొస్తాయి వ్యక్తి అంటే ఒక ఒక పదార్థము అని అర్థం కాదు అంటే బ్రహ్మదేవుడికి నిద్రలేస్తూనే ఆయన పొగలు వచ్చింది అంటే మొత్తం సృష్టి అంతా కూడా ప్రకటమవుతుంది మొత్తం సృష్టి అంటే దాంట్లో ఏముంటాయి దేవతలు మనుష్యులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు నాగులు అన్నీ అందరూ ఉంటారు పృథివీ అప్పు తేజస్సు వాయువు ఆకాశము పంచభూతాలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయండి సర్వాహ వ్యక్తయ ప్రభవంతి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి అవ్యక్తము నుండి వచ్చినవి అంటే వ్యక్తి విషయంలో ఒక పర్సన్ ఒక మనిషి విషయంలో వైయక్తికమైన అజ్ఞానం నుండి ఆ మనిషి యొక్క ప్రపంచం పుట్టినది అదేవిధంగా బ్రహ్మదేవుని యొక్క సమష్టి అజ్ఞానం నుండి నిద్రావస్థ అంటే ఏమిటి అజ్ఞానం మనిషి యొక్క నిద్రావస్థ వ్యష్టి అజ్ఞానం బ్రహ్మదేవుని నిద్రావస్థ సమష్టి అజ్ఞానం దానికి అజ్ఞానం అని ఎందుకు పేరు పెట్టారు ఏమీ తెలియదు కదండి అందు గురించి అజ్ఞానం అని పేరు పెట్టారు నిద్ర యొక్క అనుభవం ఏమిటి నేను ఆనందంగా నిద్రపోయాను ఏమీ తెలియకుండా నిద్రపోయాను నిద్రలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఆనందము రెండు ఏమీ తెలియకపోవడము దాన్నే అజ్ఞానము అంటారు కాబట్టి నిద్రలో ఆనందము అజ్ఞానము రెండు ఉంటాయి మోక్షం అని ఒకటి ఉంది ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది మోక్షంలో ఎన్నుంటాయి ఒక్కటే ఉంటుంది రెండు ఉండవు ఏముంటుంది ఆనందం ఒక్కటే ఉంటుంది అజ్ఞానం ఉండవు అది జ్ఞానాన్మోక్ష జ్ఞానం వచ్చి అజ్ఞానాన్ని కొట్టి పారేస్తే ఆనంద స్వరూపమైన ఆత్మ ఒక్కటి మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి నిద్రకి మోక్షానికి తేడా ఇంతే ఆనందము అజ్ఞానము కలిసి ఉంటే నిద్ర ఆనందం ఒక్కటే ఉంటే మోక్షం కాబట్టి ఒక రకంగా నిద్ర మోక్షమే ఫిఫ్టీ పర్సెంట్ మోక్షమే నిద్ర అంచేతనే కళ్ళు మూసుకుని నిద్రపోయాడంటే నా బిజినెస్సు నా వ్యాపారం నా సుఖం నా దుఃఖం నా అన్నీ నాళ్ళన్నీ కూడా విలీనమైపోయి వీడికి బంధ మళ్ళీ నిద్ర లేస్తే కానీ గోలు ఉండదు ఇప్పుడు కోర్టులో కేసు నడిపిస్తున్నాడు అనుకోండి ఆ కోర్టు కేసు నెత్తి మీద బండరాయిలాగా వీడిని పీడిస్తూ ఉంటుంది ఏదో మొత్తానికి ఆ రోజుకి కష్టపడ్డాడు ఏదో తిరిగాడు ఇదే అయింది రాత్రి భోజనం చేసి పడుకుని ఎదురుపోయాడు విముక్తి అయిపోయిందా అదే మోక్షం ఎటొచ్చి మొన్నటి పొద్దున్న మళ్ళీ వస్తుంది అందు గురించి సగం మోక్షం అని అనల్సి ఫుల్ మోక్షం అయితే ఇంకా మళ్ళీ బంధం రాదు కాబట్టి ఆ నిద్రావస్థ అది సమష్టి అజ్ఞానము బ్రహ్మదేవుడి మనది వ్యక్తిగతంగా వ్యష్టి అజ్ఞానము ఈ వ్యష్టి అజ్ఞానమన్నా సమష్టి అజ్ఞానమన్నా దానికి పేరుంది అదేమిటంటే అవ్యక్తము కాబట్టి అవ్యక్తము నుండి ఈ సకల వ్యక్తులు పుట్టుతున్నవి భాష్యకారులు ప్రజాపతే రహణిద్భవతి రాత్రుచ తదుచ్యతే ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు క్రియేటర్ ప్రజాపతి అంటే క్రియేటర్ బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మదేవుని యొక్క పొగలు ఏమవుతుంది రాత్రి ఏమవుతుంది మీకు పొగలు ఏమవుతుంది అదే బ్రహ్మదేవుడికి అవుతుంది అని మనం చూసాం భాషకారులు అవ్యక్తీ అవ్యక్త అవ్యక్తము నుండి अव्यक्तमंटेट अव्यक्त प्रजापते स्वावस्थ प्रजापति या ब्रह्मदेवन या निद्रावस्थके अव्यक्तमें पेर मीक निद्रावस्थ ब्रह्मदेव निद्रावस्थ उ मन के आयुर्दा ब्रह्मदेवड़ आयुर्दा उ मन की पगलू रात्रि उ पोगू रात्रि उ మనకి పొగలు వచ్చింది అంటే సృష్టి మన జగత్తంతా మన ప్రపంచం సృష్టింపబడుతుంది ఆయనకే అంతే వీడిని నిద్రలేచాడంటే వీడి ప్రపంచం సృష్టి అవుతుంది వీడి ప్రపంచంలో ఎవరు ఉంటారు వీడి భార్య పిల్లలు వీడి ఉద్యోగం సద్యోగం ఇవన్నీ ఉంటాయి భావమర్తి కూడా ఉంటాడు వీడి వాళ్ళు ఉంటారు దాంట్లో వీడి మిత్రులు వీడి శత్రువులు అందరూ ఉంటారు నేపర్స్ కూడా ఉంటారు సో అందరూ ఉంటారు పొలిటికల్ పార్టీలు కూడా ఉంటాయి ఇది వీడి ప్రపంచం అంతా ఉంటుంది ఇంకా బ్రహ్మదేవుడికి తెలివి వచ్చింది అనుకోండి ఏముంటుంది మనందరం ఉంటుంది నాకు బ్రహ్మదేవుడి పొగలులో మనందరం ఉంటాం కాబట్టి మనకెలాగో అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా తస్మాత్ వ్యక్త వ్యక్తయ ఆ నుండి వ్యక్తులు వస్తాయి అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ వస్తూ ఉంటుంది వ్యక్తయ అంటే అర్థం ఏమిటి వ్యజ్యంత ఇది వ్యక్తయ్యంతే అంటే కనబడుచున్నవి ప్రకటమగుచున్నవి మీరు కంటితో చూసి కానీ చెవితో విని కానీ ముక్కుతో ఆఘ్రాణించి కానీ మతానికి తెలుసుకోగలుగుతారు లేదా మనస్సుతో ఊహ చేసి కూడా తెలుసుకోగలుగుతారు ఆ విధంగా తెలియబడే వాటికి వ్యక్తయ వ్యక్తులు ఆయన వ్యక్తి అంటే అర్థమేంటి కనబడుతూ ఉన్నాడు తెలుస్తూ ఉన్నాడు వ్యక్తయ అవేమిటివి స్థావర జంగమ లక్షణ సర్వా ప్రజా అన్ని ప్రాణులు సర్వా ప్రజా ప్రజాయంతే ఇది ప్రజా పుట్టేవి అన్నీ అంటే ప్రాణులే కదా పుట్టివి కాబట్టి పుట్టే ప్రాణులన్నీ ఏమిటి అన్నీ అంటే ఏమిటి స్థావర జంగమ లక్షణ ప్రాణులలో కొన్ని కదలవు లైక్ చెట్టు చేమలు చెట్టుచామలు ఉంటాయి కదలవం అలాగే సముద్ర గర్భంలో ఏవో కొన్ని ప్రాణులు ఉంటాయి అవి కూడా కదలవు అలాగా వాటిని కోరల్స్ అనో ఏదో అంటారు అలా రాళ్ళని పట్టుకుని ఉంటాయి అవి కూడా ప్రాణులే నాచు నాచుందనుకోండి అది కూడా ప్రాణియే అది ఓ చోటల్లా ఫిక్స్ అయి ఉంటుంది కదలదు కదలదు కదిలినప్పుడు కదలడం కాదు దానంతటది ఇటు అటు తిరగదు కాళ్ళు ఉండవు అటువంటి వాటిని ప్రాణులను స్థావరములు అని అంటారు ఎన్నున్నాయి చూడండి ఇంగ్లీష్లో ఫ్లోరా అండ్ ఫానా అని వివరిస్తారు ఫ్లోరా అంటే స్థావరములు ఫానా అంటే జంగమములు కదిలేవి పశువులు పక్షులు క్రిములు కీటకాలు ఇవన్నీ కదిలేవి మొత్తానికి ఈ ప్రాణులన్నీ కూడా నిన్నే చరాచర ప్రాణులు అని కూడా అంటారు చరాచరా ఈ ప్రాణులన్నీ కూడా ప్రకటమవుతాయి పుడతాయి పుట్టడం అంటే లేనిది పుట్టదు లేనిది ఎక్కడి నుంచి పుడుతుంది ఉన్నదే పుడుతుంది ఓకే ఇప్పుడు పుట్టడం అంటే లోపల నుంచి బయటకు వస్తాయి లోపల నుంచి బయటకు వస్తాయంటే లోపల ఉంటే బయటకు వస్తాయి లోపల ఉండకుండా బయటకు వెళ్ళి వస్తాయి కాబట్టి ఉన్నదే పుడుతుంది అంచేతనే ఇక్కడ పుట్టడము అంటే ప్రకటమగుతా అని అర్థం అదే కానీ లేని ఏదో పుట్టుకొచ్చిందని కాదు అందు భాష్యకారులు ఏమంటున్నారు అభివ్యజ్యంతే ప్రకటమగుతున్నది అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్లోకి ప్రకటమవుతూ ఉంటాయి ఎప్పుడు అహరాగమేనుంది శ్లోకంలో దాన్ని వివరిస్తున్నారు అన్హహ ఆగమ అహరాగమ తస్మిన్ గమే కాలే బ్రహ్మణ ప్రబోధకాలే పొగలు వచ్చే కాలము అహరాగమే అంటే పొగలు వచ్చే కాలము అంటే వెలుతురు వచ్చే కాలము అంటే ఏమిటండి ఉదయము అని అర్థం అంటే నిద్రలేచే వేళ బ్రహ్మదేవుడు నిద్రలేచే వేళ ఆయన నిద్రలేస్తారు ఇప్పుడు నరకము స్వర్గము బ్రహ్మలోకము మూడు చెప్తారు బ్రాడ్గా నరకం అంటే ఏమిటో తెలిసిన జీవుడు ఉంటాడు వాడికి వాసన ఉంటుంది వాసన వాసన అంటే ముక్కుగా ఆ వాసన కాదు కామవాసన అలాంటిది కామవాసన ఉంటుంది కానీ ఆ కామన తీరదు దాన్ని నరకం అంట ఇప్పుడు ఉంటాడు వాడికి ఒక కోరిక పుడుతుంది ఆ కోరిక తీరదు తీరకపోతే ఏం చేస్తాడు వీడు మొహం పెట్టు కూర్చుంటాడు అదే నరకం అంటే నా రకము ఇంకా స్వర్గము అంటే వాసన ఉంటుంది ఆ వాసన తీరుతుంది ఇప్పుడు స్వర్గలోకం ఉందనుకోండి అక్కడ నేను అప్సరసన చూడాలి అని అనుకుంటే కనబడుతుంది అప్సరస అప్సరస నాట్యము చేయవలేను అంటే నాట్యం చేస్తుంది మరి స్వర్గం అది అక్కడికి వెళ్ళాడు అంటే వాసన వాసనని బట్టి కామన కామన పరిపూర్తి అవుతూ ఉంటుంది కాబట్టి వీటికి సుఖానుభవం కలుగుతుంది అది స్వర్గం బ్రహ్మలోకం అని ఒకటి ఉన్నది అక్కడ కేవలము జిజ్ఞాసువులు లేక ముక్షువులు మాత్రమే ఉంటారు అక్కడ వాసన నిర్వాసనమైన వాళ్ళే ఉంటారు అది బ్రహ్మలోకం ఇది ఈ విధంగా వర్ణిస్తారు దీన్ని మన జీవితానికి కూడా అన్వయించవచ్చు మనం కోరికలు ఎవో కోరికలు తీరకపోతే అదే నర్కం కోరికలు కోరి కోరికలు తీరితే అది స్వర్గం ఈ కోరికలన్నీ విడిచిపెట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షతో ఉంటే అదే బ్రహ్మలోకం అంచేతనే వేదాంత క్లాసు జరిగేటువంటి స్థానానికి బ్రహ్మ సదస్సు అని పేరు ఎందుకంటే ఇక్కడ వాసన ఉండదు కదా గీత క్లాసులో కూర్చుని కూడా వాసన ఉంటే ఇంకా అదేమి గీత క్లాసు కనుక ఇక్కడ నిర్వాసనమైన జిజ్ఞాసు ముముక్షువులు ఉండేటువంటి లోకము అక్కడ కూడా అంతే బ్రహ్మలోకం కాబట్టి ఈ ముముక్షువులు అంటే ముముక్షువులు మోక్షాన్ని కోరారు జ్ఞానాన్ని కోరారు కానీ జ్ఞానం కలగలేదు మోక్షం కలగలేదు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళారు మహాపుణ్యం వల్ల ఆ బ్రహ్మలోకంలో వీళ్ళు లెక్క పెడుతూ ఉంటారు బ్రహ్మగారితో పాటుగా అందరికీ మోక్షం వస్తుంది బ్రహ్మగారితో పాటే వీళ్ళకు కూడా మోక్షం వస్తుంది కాబట్టి బ్రహ్మగారు ఆయుద్ధాయం ఎంతో అంతవరకు వీళ్ళు వేచి ఉండాలి వేచి ఉంటే బ్రహ్మగారికి మోక్షం వచ్చినప్పుడే వీళ్ళకు కూడా మోక్షం వస్తుంది కాబట్టి వీళ్ళు లెక్క పెడుతూ ఉంటారు ఈ ఆయుర్దాయం ఎంత ఇంకా ఎంత అయింది రా ఇంకా ఈ బ్రహ్మగారు యాభై ఒక్క అట్లో ఉన్నాడు ఈయన ఎప్పటికీ తెలియనిది అని అలాగే వెయిట్ చేస్తూ ఉంటాను అంచేత బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షాన్ని పొందాలనుకోవడం కంటే ఇక్కడ ఉండి మోక్షాన్ని పొందడమే శ్రేయస్కరము అని ఒక అభిప్రాయం మంచిది సో ఈ విధంగా అవ్యక్తము నుండి వ్యక్తము పుడుతుండే ఈ అవ్యక్తము అంటే అన్మానిఫెస్ట్ అని అవ్యక్తం ఎలా ఉంటుందండి అని మీరు అడగకూడదు ఎందుకంటే అవ్యక్తం ఎలా ఉంటుందో నేను వర్ణించి చెప్పాను అనుకోండి అది ఇంకా అవ్యక్తం ఎలా అవుతుంది దేనిని వర్ణించి చెప్తారో అది వ్యక్తం అవుతుంది తప్ప అవ్యక్తం అవ్వదు కాబట్టి అవ్యక్తం ఎలా ఉంటుంది అనే ప్రశ్న లేదు ఏమండి వ్యక్తము ఎలా ఉంటుంది చెప్పచ్చు వ్యక్తము అంటే అన్ని ద్వంద్వాలు ఉంటాయి అది వ్యక్తం మీరు వ్యక్తాన్ని అర్థం చేసుకునే పద్ధతి కూడా ఉంది ద్వంద్వాలు ఉంటాయి ప్రతి అంశంలోనూ ద్వంద్వాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నిద్రలు ఇచ్చారనుకోండి మనవాళ్ళు పరాయి ఓ ద్వంద్వ అయిందా ద్వంద్వాలు అంటే ఎలా ఉంటాయో చెప్తున్నా సుఖము దుఃఖము ఏమండ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి రుచిగా ఉంది రుచిగా లేదు ద్వంద్వం ఏమండి మిత్రుడు శత్రువు పొగలు రాత్రి ఉదయము సాయంకాలము ద్వంద్వం సూర్యుడు చంద్రుడు సూర్యుడికి ఆపోజిట్ చంద్రుడు సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనపడ్డు చంద్రుడు కనపడ్డప్పుడు సూర్యుడు కనపడ్డు కమ్ సమ్థై సమ్ కైండ్ ఆఫ్ ద్వంద్వం సో అలాగే మానము అవమానము నిద్రపోతున్నారనుకోండి అని నిద్రపోతున్నాయని వీడు మనకి అవమానం చేశాడు వీటి మనకి సన్మానం చేశాడు ఇవే ఉండవు నిద్రలేస్తే అవన్నీ వస్తాయి నింద స్తుతి ఇటువంటి ద్వంద్వములన్నీ ప్రకటమగుట దాని పేరే ఈ ద్వంద్వాలన్నీ విలీనమైపోయి ఆ స్వాపావస్థలో అంటే నిద్రావస్థలో అజ్ఞాన రూపంగా అవ్యక్తంగా ఉండుట దాని పేరే అవ్యక్తం నుంచి వ్యక్తం వస్తూ ఉంటుంది వ్యక్తము మళ్ళీ అవ్యక్తంలో విలీనమైపోతుంది మళ్ళీ అవ్యక్తము వ్యక్తమై ప్రకటమవుతుంది వ్యక్తముగా ప్రకటమవుతుంది కాబట్టి ఈ విధంగా అవ్యక్తం నుంచి వ్యక్తం మళ్ళీ వ్యక్తం నుంచి అవ్యక్తం టు వ్యక్త టు అవ్యక్త టు ఈ సైకిల్ ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఆత్మస్వరూపము అవ్యక్తమా వ్యక్తమా అంటే అవ్యక్తము కాదు వ్యక్తము కాదు ఎవడైతే వ్యక్తావ్యక్తములకు అతీతంగా సాక్షి రూపంగా నిలిచి ఉంటాడో అదే ఆత్మస్వరూపము ఎందుకంటే నిద్రావస్థ అవ్యక్తం జాగ్రత్త అవస్థ వ్యక్తం ఆత్మచైతన్యం నిద్రావస్థలో ఆనంద అజ్ఞాన సాక్షిగా ఉంటుంది జాగ్రత్త ఈ మొత్తం వ్యక్తీకరణకంతకు సాక్షిగా కూడా ఆత్మ నిలిచి ఉంటుంది కాబట్టి అవ్యక్తము వ్యక్తము మళ్ళీ అవ్యక్తము మళ్ళీ వ్యక్తము ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది మీరు ఆ చక్రంలో భాగంగా ఉంటే అంటే కాలము యొక్క పరిధిలో కాల ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోతూ ఉన్నాము అని అర్థం ఆ విధంగా మనం ఉన్నప్పుడు దాన్నే సంసార బంధము అని అంటారు సంసారము అంటే గెర గెర తిరుగుతా అర్థం సంసార బంధము ఇది ఒకసారి ఒక మేళాకి వెళ్ళాను నేను ఎక్కడో అమెరికాలో ఎక్కడో మేళాకి మేళా అంటారు కదా తీర్థం అనోదో మేళా అనో అంటారు దానికి వెళ్ళాను వెళ్తే అక్కడ పెద్ద జయంట్ వీల్ అంటే చక్రం ఆ చక్రం ఇలా గిరగరా తిరుగుతూ ఉంటుంది ఆ చక్రానికి కుర్చీలు అవి ఫిక్స్ అయి ఉంటాయి మనం టికెట్ కొనుక్కునే ఐదు డాలర్లు పెట్టి టికెట్ కొనుక్కుంటే వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవచ్చు ఆ కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది ఆ చక్రం పైకి తిరిగినప్పుడు ఆ కుర్చీ పైకి మీరు ఆ పైన ఉంటారు ఎక్కడో పైన ఉంటారు అక్కడి నుంచి ఇలా ఇలా చేయిపోవచ్చు మళ్ళీ అక్కడి నుంచే అక్కడ ఎంతోసేపు ఉండరు ఆ పైన మళ్ళీ అలా మళ్ళీ కిందకు వచ్చేస్తారు మళ్ళీ కింద నుంచి అలా పైకి వెళ్తారు మళ్ళీ అలా కిందకు వచ్చేస్తారు నాతో పాటుగా ఇంకో కూడా వచ్చారు మేమందరం వెళ్ళాం వెళ్ళినప్పుడు ఈ చక్రం ఉన్న చోటకు వచ్చాం మేళాలో వస్తే స్వామీజీ మనం చక్రం ఎక్కువ ఉండాలి నేను అన్నాను వద్దు నేను ఎక్కడని చెప్పాను ఎందుకంటే వేదాంతంలో మనం పాఠం చెప్పేది ఏమిటి ఆ చక్రం మీద నువ్వు తిరగద్దు నువ్వు సెంటర్లో ఉండు ఎందుకంటే ఆ చక్రం మీద మీరు కూర్చున్నారనుకోండి ఆ చే ఐదు డాలర్లు ఖర్చు పెట్టి మరీ కూర్చోవాలి కూర్చున్నారనుకోండి ఏమవుతుంది ఒకసారి పైకి వెళ్తారు పైకి వెళ్లేం కదా అని పైన ఉండిపోరు మళ్ళీ కింద పడతారు మళ్ళీ కింద ఉన్నారని కింద ఉండరు మళ్ళీ పైకి వెళ్తారు దాని పేరే సంసారము కాబట్టి వేదాంతంలో మనం బోధల్లా చేస్తామంటే నువ్వు ఆ సంసారంలో ఉండరాదు కాలచక్రము యొక్క భ్రమణంలో భాగంగా ఉంటే అదే బంధము నువ్వేం చేయాలి అంటే ఆ ఇరుస్సు ఉంటుంది చూడండి ఆ ఇరుసు మీద ఉండాలి అంటే ఈ భ్రమణమునంతను సాక్షిగా దర్శిస్తూ ఉండాలి తప్ప ఆ భ్రమణంలో భాగమై ఉండరాదు ఎవడైతే భ్రమణంలో భాగమై ఉంటాడో వాడు సంసారి సంసార బంధంలో ఉన్నట్టు ఎవడైతే భ్రమణానికి సాక్షిగా ఉంటూ భ్రమణానికి అతీతంగా ఉంటాడో వాడు జ్ఞాని వాడియే వాడే ముక్తుడు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఇంకా ముక్తి పొందలేదు ఆయన ఆయుర్దాయం పూర్తయ్యాక వస్తుంది ఆయనకి ముక్తి ప్రస్తుతానికి ఆయన కూడా ఈ సంసార భ్రమణంలో ఉన్నాడు అంచేతనే బ్రహ్మదేవుడు కూడా జీవుడనే అంటారు ఎటొచ్చి ప్రథమ జీవ మొట్టమొదటి జీవుడు అని మనందరం కూడా ఆ బ్రహ్మదేవుడు అనే నుంచి పుట్టినటువంటి చిల్లర చిల్ల జీవులం మనం ఆయన ప్రథమ జీవుడు ఆయనకే హిరణ్య గర్భ అని కూడా పేరు ఈ విధంగా సృష్టిని వర్ణిస్తూ ఉంటారు ఇప్పుడు అవ్యక్తము అంటే ఉన్నది ఉన్నది ప్రకట ప్రకటమైన ద్వంద్వములు లేకుండా స్వయంగా తన స్వరూపమునందు ఉన్నది వ్యక్తము అంటే ద్వంద్వముల రూపముగా ప్రకటమైన సో దీన్నే బియింగ్ వర్సెస్ బికమింగ్ అని వర్ణిస్తాం బియింగ్ వర్సెస్ బికమింగ్ ఉండుట అగుట అవ్యక్తం వ్యక్తమవుతుంది వ్యక్తము అవ్యక్తంలో విలీనమవుతుంది మళ్ళీ అవ్యక్తము వ్యక్తమవుతూ ఉంటుంది ఈ విధంగా అవ్యక్తం వ్యక్తమవుతుంది వ్యక్తం అవ్యక్తంలో విలీనం అవుతుంది ఈ బికమింగ్ ఉంది చూసారా దీనికి సాక్షిగా ఉండాలి తప్ప దాంట్లో అంతర్భాగంగా ఉండకూడదు ఈ బికమింగ్లో అంతర్భాగంగా ఉంటే దాని పేరే సంసారబంధము బియింగ్ జస్ట్ బీ ఉండడము ఏ విధంగా సాక్షిగా దర్శిస్తూ ఉండడం అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ అంటారే ఆ విధంగా ఉండటం సో అది పరమాత్మ కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపంలో ఈ బికమింగ్ ఉండదు పరమాత్మ యొక్క స్వరూపము బియింగ్ అంచేతనే ఈ బికమింగ్ ఉంది కనుకనే బ్రహ్మదేవుని యొక్క నిద్రవస్థని కూడా స్వాపవస్థని కూడా సమష్టి అజ్ఞానము అని వర్ణించటము జరిగింది తగే బ్రహ్మణ స్వాపకాళే ప్రళీయన్ సర్వాతయ్రవ పూర్వోక్ అవ్యక్త సంజ్ఞకే సరే పొగల గురించి చెప్పాము ఇప్పుడు రాత్రి గురించి చెప్తా తథా అదే విధముగా రాత్రియాగమే రాత్రి వచ్చింది రాత్రి వస్తే ఏమిటవుతుంది ఈ వ్యక్తములైన ద్వంద్వములన్నీ అవ్యక్తంలో విలీనమైపోతాయి అదే అవుతుంది మనకు అలా అవుతూ ఉంటుంది కదా ప్రతిదినము అదే విధంగా బ్రహ్మదేవుడికి కూడా అవుతుంది కాబట్టి బ్రహ్మణ శ్వాపకాలే బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయం వచ్చింది ఇప్పుడు ఈ రెండు వేల పన్నెండులో వచ్చేస్తోందని మీరేం కంగారు పడద్దు అలాగే రెండు ఏమీ రావట్లేదు రెండు వేల ఏమొస్తుంది రెండు వస్తుంది రెండు వేల ఏమొస్తుంది రెండు వస్తుంది కాలం అలా నడుస్తూ ఉంటుంది ఊరికే ఏదో కొంచెం మానవుల్లో కైండ్ ఆఫ్ డూమ్స్ డే సైకాలజీ అంటారు డూమ్స్ డే సైకాలజీ అంటే సైకాలజీ మనోవిజ్ఞానం అలా ఉంటుంది ఎలాగా అదిగో ప్రళయం వచ్చేస్తుంది ప్రళయం వచ్చేస్తుంది అని సో అలాగ ఉంటుంది అదిగో పులి అంటే ఇదిగో తోక అని అలా ఉంటుంది రూల్స్ సైకాలజీ దాని గురించి మనం పట్టించుకోకూడదు ఒకసారి అయింది ఇది ఈ భాగ్యం ఒకసారి అయింది పంతొమ్మిది వందల ప్రళయం వచ్చేస్తుంది అని ఒక ఆయన పుస్తకం రాశారు రాసి బాగా చాలా ప్రతులు అమ్మకం పెట్టారు అప్పట్లో పుష్కరాల్లోనూ అక్కడ కూడా బాగా ప్రతులు అమ్మారు మీరు ఏదైనా మంచి పుస్తకం అంటే ప్రతులు మీరు ఇటు ఇటు పట్టుకెళ్తూ ఉండాలి ఎవరు గమ్ముని తీసుకోరు మరి అది ఇలాంటిది డూమ్స్ సైకాలజీ ప్రజలు బాగా తీసుకుంటారు ఎనివే దానిమీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రళయం రాదు అని ఇంకొక ఆయన దానిమీద ఖండన పుస్తకం రాశాడు ఆ పుస్తకాలు మమ్ముడయ్యాయి పంతొమ్మిది వచ్చింది ప్రళయం లేదు ఏం లేదు అంతా బాగానే ఉంది మనం ముందుకు వెళ్ళాం ఇప్పుడు రెండు గురించి మళ్ళీ ఇదే మాటలో అంటున్నారు ఉడికే అలా ఉంటారు ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు వినాశము లేదు అని తెలుసుకోవాలి కానీ మనం ఎప్పుడు ప్రళయాన్ని పొందుతాము ఎప్పుడు నాశమైపోతాము అని అలా ఎదురు చూస్తూ ఉండటము అది అజ్ఞానం తప్ప మరొకటేమీ కాదు కాబట్టి నేను ప్రాసంగికంగా చెప్పాను ఎందుకంటే అక్కడక్కడ ప్రసంగాలు వస్తున్నాయి ఏమైనా రెండు వేల ప్రళయం వచ్చేస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే రెండు లోపులో మీరు మా మతం బుచ్చేసుకుంటే మీరు సేవ్ అవుతారు లేకపోతే మీకు ఛాన్స్ ఉండదని కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది కాబ ఇదంతా కూడా కేవలము అజ్ఞాన కల్పన తప్ప మరొకటేమీ కాదు ఎనివే రాత్రియాగమే మళ్ళీ బ్రహ్మదేవునికి నిద్రావస్థ వచ్చినప్పుడు ఏమవుతుంది సర్వాహ ప్రలీయంతే ఈ ప్రకటమైన సర్వము కూడా మళ్ళీ విలీనమైపోతాయి దేంట్లో విలీనమవుతాయండి తత్ర ఇవ దేని నుంచి బయటకు వచ్చాయో దాంట్లో ఇప్పుడు నెక్లెస్ బంగారం నుంచి వచ్చింది నక్లస్ కరిగించేస్తే నక్లస్ దేంట్లో విలీనమైపోతుంది మళ్ళీ బంగారంలోనే విలీనమైపోతుంది దేన్నించి పుట్టిందో దానిలోనే విలీనమైపోతుంది అది అది ఒక రూలు ఉపాదాన కారణము మెటీరియల్ కాస్ ఏ మెటీరియల్ కాస్ నుంచి ఆవిర్భవించిందో అదే మెటీరియల్ కాస్లో ఈ కార్యము వెళ్ళి విలీనముగుము దట్ ఈస్ ద రూల్ కాబట్టి అవ్యక్తము నుంచి సర్వ వ్యక్తులు ఆవిర్భవించినవి ప్రళయకాలమునందు అంటే బ్రహ్మదేవుని యొక్క నిద్రాకాలమునందు ఈ సకల వ్యక్తులు మరల పైన చెప్పిన పూర్వోక్తే పైన చెప్పిన అవ్యక్తమనే పేరు గల సమష్టి అజ్ఞానమునందు విలీనముగు భూతగ్రామస్సేవాయం भोत्वा भोत्वा प्रलीयते रात्रगमे वश प्रभव रात्र अहरागमे मल्हुमाचाई रात्रि वो पगल वी ब्रह्मदेव की బ్రహ్మదేవునికి రాత్రి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకు పగలు వచ్చినప్పుడు ఈ సకల ప్రాణుల యొక్క స్థితి ఏమి భూతగ్రామ గ్రామ అంటే సముదాయము అని అర్థం అంటే గ్రామము గ్రామము అంటే కూడా సముదాయమే కదా పది మంది కలిసి ఒకచోట నివసిస్తే దాన్ని గ్రామము అని అంటారు కాబట్టి భూతగ్రామ స భూత అంటే సకల ప్రాణులు ప్రాణులని భూత అని అంటారు భవంతి ఇది భూతాన్ని ప్రాణులకు మనం పైన చూసాం స్థావర జంగమ ప్రాణులు ఆ ప్రాణులే భూతములు భూత భూతము అంటే ఈ దెయ్యం అలాంటి అర్థాలు ఏం లేవు సుమండి ఈతలోనూ అక్కడ భూతం నష్టమని వస్తూ ఉంటుంది భూతం అంటే ఏదో అనుకున్నారు సో భూతము అంటే సకల ప్రాణులు ఓ రకంగా సకల ప్రాణులు దెయ్యాలే ఓ రకంగా దెయ్యం కాబట్టి ఈ సంసారంలో ఇది నా ఇల్లు నా బాకలి నా భార్య నా పిల్లలు నా భర్త ఇది కూడా ఒక రకమైన దెయ్యమే ఈ జగత్తంతా కూడా ఓ రకంగా శ్మశానమే ఇది రుద్రుని శ్మశానం ఈ జగత్తు రుద్రుని యొక్క శ్మశానం ఆ జగత్తు రుద్రుని శ్మశానం అయితే మనం అందరం ఏమవుతాం దెయ్యాలు అవుతాం కాబట్టి ఆ సెన్స్లో మీరు భూతశబ్దానికి ఇది ఏమని అర్థం చెప్తే చెప్పచ్చు అని అక్కర్లేదు అలా అక్కర్లేదు సో ఇది ఈ జగత్తునందు సకల ప్రాణులు భూతగ్రామ సకల ప్రాణుల యొక్క సముదాయము ఏ సకల ప్రాణులండి ఏ సకల ప్రాణులు స అదే ముందు శ్లోకంలో చెప్పారు కదా బ్రహ్మదేవుడు నిద్ర లేవగానే ఆయన యొక్క అవ్యక్త అవస్థలో ఉన్నటువంటి నిద్రాణముగా బీజావస్థలో ఉన్నవే ప్రకటమవుతాయి అని ఇంతకుముందు చెప్పారు కదా సకల ప్రాణులు ఆ సకల ప్రాణుల సముదాయమే స అదే ఇంకా కొత్తదేం అదే ఇప్పుడు నిన్న రాత్రి పడుకుని నిద్రపోయాడు అవ్యక్త అవస్థలోకి ఆ ప్రపంచము ఆ సంసారము కూడా అవ్యక్త వెళ్ళింది ఇవాళ ఉదయం నిద్రలేచాడు ఇప్పుడు ఏమొస్తుంది ఆ అవ్యక్తల నుంచి ఏమొస్తుంది స ఏవ చైత్రుడు పడుకుంటే మళ్ళీ మొన్నడు పొద్దున్న చైత్రుడు నిద్రలేస్తాడా మైత్రుడు నిద్రలేస్తాడా చైత్రుడే నిద్రలేస్తాడు ఏమంటే గృహస్థ పడుకున్నాడు అనుకోండి మొన్నడు పొద్దున బ్రహ్మచారి నిద్రలేస్తాడా గృహస్థ నిద్రలేస్తాడా గృహస్థే నిద్రలేస్తాడు నేను నా ఇల్లు నా వాకిలి అనుకుంటూ పడుకుంటాడు మళ్ళీ మొన్నడు పొద్దున్న నేను నా ఇల్లు నా వాకిలి అనుకుంటూ నిద్రలేస్తాడు ఏది లోపలికి వెళితే అది మళ్ళీ అదే పైకి వస్తుంది కాబట్టి స ఏవ భూతగ్రామ ఏమండి ఈ పుట్టడము మళ్ళీ గిట్టడం పుట్టడం మళ్ళీ గిట్టడం పుట్టడం గిట్టడం ఇది ఎన్నిసార్లు అంటే అలా నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆ చక్రం మీద జైంట్ వీల మీద కూర్చున్నారనుకోండి పైకి వెళ్తారు కిందకొస్తారు మళ్ళీ పైకి వెళ్తారు మళ్ళీ కిందకొస్తారు మళ్ళీ పైకి వెళ్తారు మళ్ళీ కిందకొస్తారు ఇలా ఇలా ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు దారి మీద కూర్చున్నంతసేపు అలాగే ఉంటుంది పునఃపునః మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించటం మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించటం పునరపి జననం మరణం ఇప్పుడు సంస్కృతంలో ఈ పునఃపునః మళ్ళా మళ్ళా అనే అర్థంలో చక్కటి అందమైన సంస్కృత ప్రయోగం వీప్సా అంటారు భూత్వా భూత్వా భూత్వా భూత్లా అంటే పునఃపున భూత్వా మళ్ళీ మళ్ళీ పుట్టి అని అర్థం భూత్వా భూత్వా అంటే రెండుసార్లు పుట్టి అని కాదు రెండుసార్లు పుట్టి అని కాదు మళ్ళీ మళ్ళీ పుట్టి చాలా అందమైన ప్రయోగం ఇంద్రియస్ంద్రియస్యా రాగద్వేష వ్యవస్థిత అనో శ్లోకం ఉంది అధ్యాయంలో ఇంద్రియస్య ఇంద్రియస్య అంటే రెండు ఇంద్రియాలని కాదు ప్రతి ఒక్క ఇంద్రియము యొక్క ఎవ్రీ ఇంద్రియా అని అర్థం అలాగే భూత్వ భూత్వ అంటే పునఃపునః భూత్వ సో మళ్ళీ మళ్ళీ పుడుతాడు మళ్ళీ మళ్ళీ పుట్టేడు అంటే ఏమవుతాడు మళ్ళీ మళ్ళీ నీనమవుతాడు బ్రహ్మదేవుడు బాగానే ఉంటాడు మనం జీవులం కూడా మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణిస్తూ ఉండడం మళ్ళీ పుడుతూ ఉండడం మళ్ళీ మరణిస్తూ ఇప్పుడు దీంట్లో ఈ పుట్టుక మరణము గురించి మీకు ఒక సూక్ష్మమైన విషయం చెప్తా చూడండి పూర్వజన్మ ఇంతకుముందు నేను పుట్టాను మరణించాను మళ్ళీ ఇప్పుడు పుట్టాను మరణిస్తాను మళ్ళీ ఆ తర్వాత పుడతాను మళ్ళీ మరణిస్తాను అంటే ఏమిటి పూర్వంలో జన్మా ఇప్పుడు జన్మా భవిష్యత్తులో కూడా జన్మా ఉంటాయి అని విశ్వసించి వాళ్ళని ఆస్తికులు అని అంటారు వాళ్ళు ఆస్తికులు ఏమండి పూర్వజన్మ లేదు కాబట్టి పూర్వ మరణము లేదు భవిష్యత్తులో జన్మ లేదు మరణము లేదు ఉన్నదేదో ఇప్పుడే జన్మ మరణము రెండు ఇప్పుడే సో ఇంచేతనే భస్మీభూతస్య దేహస్య పునరాగమనంకు తహ ఒకసారి మరణించి దేహం భస్మం అయిపోయిందరో మళ్ళీ పుట్టడం ఇంకా కాబట్టి మళ్ళీ పుట్టడం లేదు మళ్ళీ గిట్టడం లేదు ఇంకా గిట్టడం ఒకేసారి అంతా ఫైనల్ ఇక్కడే పుట్టడము ఇక్కడే ఇక్కడే పుట్టాం ఇక్కడే పోతాం అంతే ఆఖరం పూర్వం లేదు అపరం లేదు వాళ్ళని నాస్తికులు ఏమండి ఆస్తికులు నాస్తికులు తేడా తెలిసింది కదా మరి వేదాంతులు మీరేమిటండి అని అడిగారు ఎవరిలో ఉన్నాను మీరు ఆస్తికులా నాస్తికులా నేనేమని చెప్పానంటే మేము ఆస్తికులం కాదు నాస్తికులం కాదు మరి మీరేమిటి మేము అద్వైతులం ఇదేదో కొత్త అద్వైతులు అంటే ఏదో తలకిందులు వాళ్ళని అలా అనుకోకూడదు చూడండి తప్పు తెలియక అలా అనుకుంటారు అలా అనుకోకూడదు ఒకసారి చిన్నప్పుడు మేము కాలే హై స్కూల్ డేస్లో కావ్యాలు చదువుకునే రోజుల్లో అంతా అద్వైతం మాట్లాడుతావు నువ్వు అన్నాను నేను కుర్రాడితో సుబ్రహ్య గారు అలా వెళ్తూ విని నన్ను పిలిచారు అద్వైతం మాట్లాడడం అంటే ఏమిట్రా అని అడిగారు అంటే రివర్స్ మాట్లాడేడండి తలకిందులుగా చెప్తున్నాడు అద్వైతం అంటే తలకిందులని అర్థానికి ఎవరిగిపోయారు అద్వైతం అంటే తల్లకిందులు కాదు నువ్వంతా తలకిందులుగా మాట్లాడుతున్నావు అనే అనాలి అద్వైతం అని అనుకోవడం తప్పు ఎందుకంటే అద్వైతము తత్వము అదే పరమార్థము అదే సత్యము అదే కాబట్టి ఆ రకంగా దాన్ని ఆ రకంగా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఆస్తికులా నాస్తికులా మేము ఆస్తికులము కాదు నాస్తికులము ద్వంద్వ అదే ఆస్తికులు వర్సెస్ నాస్తికులు అద్వైతులు ద్వంద్వంలో ఫిట్ కారు ఎక్కడుంటారు ద్వంద్వానికి అతీతంగా సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటారు మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు మరి మీరేమంటారు మేమేమంటాం ఆత్మకు పుట్టుక లేదు మరణము లేదు